అపురూపమైన అద్భుతమైన నీ చరిత్ర గురించి మాకు తెలియదా స్వామి రాతిని నాతిగా చేసి మహోన్నత తత్వాన్ని చాటి చెప్పావు గజేంద్రుణ్ణి రక్షించి ఆర్తరక్ష పరాయణుడిగా పేరు పొందావు ద్రౌపది మాన సంరక్షణ గావించి కుసంస్కారులకు బుద్ధి చెప్పావు శరణు వేడిన విభీషణుడికి అభయహస్తం అందించి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడిగా నిలిచావు అని ప్రశంసిస్తూ ప్రస్తుతిస్తూ ప్రార్థిస్తూ సాగిన ఈ అనమాచార్యుల వారి సంకీర్తనను గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫణి నారాయణ గారు వసంతరాగంలో స్వరపరిస్తే గానం చేయడానికి వస్తున్నారు మేణమాధవ్ విన్నపం సరీ లేరుణి క్ష ద్రౌపదయం ఆపారము గణటివీ శరణం తెర విషుణం హరిదయ తల సపోరణ గౌమియ విన్న పంపి గంటివి చెందుధుడము నీ పుట సుగ్రీమునందు గంటివి శ్రీ రంగు గణ ప్రతిజ్ఞాపాఘగం గోవర్ధనమీవరీ భావించి సాంది పునన్ ప్రతిజ్ఞాకం దేవాటేశ్వర దృష్టపరటా బూటా మాధవ్ చాలా శ్రీ సాహిత్యాన్ని అర్థమయ్యేలా పాడుతూ చక్కగా మంచి స్పర్శతో పాడారు సార్ వస్తున్నారా ఈ వేదికకి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం ఈ కీర్తనలో కొన్ని చాలా బాగా కనెక్ట్ అవుతాయి రకరకాల భక్తుల్ని రకరకాల రీతుల్లో ఆయన కరుణించిన విధానాన్ని యన పోరుతున్నారు అన్నమయ్య గారు అకారణ బంధుత్వం అహల్యం కంటిమన్నారు ఎంత చమత్కారం అండి అకారణం ఏం కాదు ప్రతిదీ కారణమే ఇదంతా ప్రీ ెస్టైన్ డెస్టినీ అంతే కారణం లేకుండా ఏ పని అట్లాంటిది అహల్్యని కాపాడమనే మహత్తర కార్యం అసలే జరగదు అది దానికి కారణం ఉంది దాని అకారణ బంధుత్వం అంట బంధుత్వం అంటూనే ఉంది అసలు అందులో మొత్తం అంతా ఆ చమత్కారం కానీ కింకరాధీనుడని ప్రహ్లాదుని అందుకంటే ప్రహ్లాదుడి దగ్గర మాత్రమే అధీనుడు అనే శబ్దం వాడడం ఎంత సముచితం అంటే ఇందులో ఉంటాడా అంటే తప్పనిసరిగా అందులోంచే వచ్చాడు ఆయన పైనుంచి ఆకాశం నుంచి కాదు ఇందు స్థంభలో ఉన్నాడా అంటే వచ్చాడు అంటే అధీనుడే అధీనుడు కాబట్టే మన దాసులు అధీనులు మన దగ్గర పనిచేసేవాళ్ళు భృత్యులు మనం ఏం చేయమంటే చేస్తారు అంటే ఏం చేయమంటే చేసే పనివాడిలాగా కూడా ఆయన ఆయన ఉండనే శబ్దం వాడడానికి లక్షణం అది ప్రహ్లాదుడి విషయంలో మాత్రమే జరిగింది అట్లాగా సర్వజీవ దయా పర్వతము గంటిని గోవర్ధనగిరి ఎత్తినవాడు అక్కడ ఆ పర్వతాన్ని ఎత్తిన వాడినే ఒక పర్వతంతో పోల్చడం ఇవన్నీ అన్నమయ్య యొక్క కవితాశక్తి ఆయన యొక్క మహాజ్ఞానానికి బ్రహ్మజ్ఞానుడు ఆయన ఆ జ్ఞానానికి మనకి తేట తెల్లంగా అర్థమయ్యేలా చేసే కీర్తన చాలా గొప్ప కీర్తన చాలా చక్కగా వసంతరాగంలో చేశారు ఫ్రెడ్ గారు మీకు చాలా మీదే మీకే సొంతమైనటువంటి గాత్రం మీరు బాగా కృషి చేస్తే ఇంకొంచెం రాణిస్తుంది మీకు నాకు చిన్న సలహా చాలా స్పష్టతో పాడుతున్నారు కానీ రకారం అంత క్లియర్గా లేదు అక్షరాల్లో రా అనే అక్షరం మళయాలిలు దాని కొంచెం ఎక్కువగా అంటారు రా అంటారు మనం కొంచెం తక్కువగా అంటాం మీరు అంత ఎక్కువగా కాదు కానీ కొద్దిగా మీరు స్పష్టత సాధించాల్సిన ఆవశ్యకత కనబడుతుంది అది మీకు చిన్న సలహాగా ఇస్తూ చాలా చక్కగా పడారు ఈ వేదికకి స్వాగతిస్తూ ధన్యవాదాలు చాలా బాగా పాడారండి మంచి కంఠం తర్వాత पनी कूड़ा चला चक्टि वसंत चला चकटी चसा